వారికి అబద్ధం చెప్పటం సబబా అందువల్ల వారు జీవించి ఉన్నంత వరకు ఇక మాంసం తినకూడదు నేను పెద్దవాణ్ణి అయిన తర్వాత బహిరంగంగా తింటాను ఈ లోపల మాంసభక్షణ విరమించి వేస్తాను అన్న నిర్ణయానికి వచ్చాను నా ఈ నిర్ణయాన్ని మిత్రుడికి తెలియజేశాను తమ కొడుకులిద్దరూ మాంసాహారుడైరారన్న విషయం మా తల్లిదండ్రులకు తెలియదు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 పర్పు మీద నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను నా నోరు మూసుకుపోయింది ఆమె చాలా సేపు ఓపిక పట్టింది ఇక పట్టలేక తిట్టడం ప్రారంభించింది ద్వారం చూపించి వెళ్ళి నా మగతనానికి అవమానం కలిగినట్లు అనిపించింది సిగ్గుపడిపోయాను భూమి తనలో నన్ను ఇముడుచుకోకూడదా అనిపించింది అయితే ఆ ఆపద నుండి నన్ను రక్షించినందుకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ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 దేవుడి అనుగ్రహం వల్ల కర్తకు అతనికి సంబంధించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని ఉంటాయి ఆ విధంగా ఆపద తప్పిపోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుడి అనుగ్రహాన్ని గురించి మానవుడు యోచిస్తాడు మనిషి వికారాలకు లోనవ్వటం అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాన్ని తొలగించి మనిషిని రక్షిస్తూ ఉండటం కూడా అందరికీ తెలిసిన విషయమే ఇదంతా ఎలా జరుగుతున్నది మానవుడు ఎంతవరకు స్వతంత్రుడు ఎంతవరకు పరతంత్రుడు పురుష ప్రయత్నం ఎంతవరకు పనిచేస్తుంది భగవదీచ్ఛ ఎప్పుడు రంగంలో ప్రవేశిస్తుంది ఇదంతా పెద్ద వ్యవహారం ఇక విషయానికి ఇంత జరిగినా నా స్నేహితుని దుస్సాంగత్యాన్ని గురించి నా కళ్ళు మూసుకునే ఉన్నాయి ఊహించి అతని దోషాలు ప్రత్యక్షంగా ఇంకా నేను చూడలేదు అప్పటి